ముకుందరారే వాధవ గోవింద్రీధరకేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చితిూప కృష్ణానంద ముకుందమురారే వామన మాధవ గోవింద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 पंचदशोध्याय पुषोयोगी भगवा मूल अध शाख అశ్వత్థం ప్రహురవ్యయం ఛందాంసి పర్ణి యస్త వేద స వేద విద్ సచ్చిదానంద పరంబ్రహ్మమందే ఉన్న జీవుడనబడువాడు తన ఉనికిని అన్య అనాత్మ విషయములలో తప్పుగా గుర్తించుకుని సచ్చిదానంద పరంబ్రహ్మము నుండి జారిపడుట జీవుని సంసార వృక్షమునకు మూలం కారణం చాలా గుదునుగాక అను ప్రవృత్తి శాఖలు సంసారమునందు సంసారమును అతిక్రమించమని చెప్పిన వేదములందు సంసార భవన్లో సంసారమును కోరుతూ శాశ్వతమని అంటున్న సంసారమును అశాశ్వతమని ఏ సాధకుడు తెలుసుకుంటాడో ఆ సాధకుడు వేదవేద్ प्रसृता शाखा गुण प्रवृद्ध विषय प्रवाला अथश मूलाता కర్మానుబంధీని ఆ జీవునిచే కల్పింపబడిన సంసార వృక్షపు శాఖలు గుణముల చేత పుష్టిని పొంది విషయముల చేత చిగుర్చి క్రింద సంసారమును సరిగా అర్థం చేసుకోలేకుండగా పైన సచ్చిదానంద పరంబ్రహ్మను అచ్చటనుండి జారిపడుటను సరిగా అర్థం చేసుకోలేకుండగా వ్యాపించినై ఈ జీవభావమునందుండి చేస్తున్న కర్మల అనుబంధములు పూర్వాపరములు బ్రహ్మతత్వము నుండి శాశ్వతముగా విడిపోవుటకు మూలములై కారణములై క్రింద సంసారంలో నాటుకొనిపోయినై రూపమేహ తథోపలభ్య నాంతో అశ్వత్థమేం సువిరులూ అసంగశస్త్రేణ ఈ సంసారం యొక్క స్వరూపం ఇలా ఎవరికీ తెలియటం లేదు ఎలా పోతుందో ఎలా వచ్చిందో ఉండి ఎలా ఏడిపిస్తున్నదో కూడా తెలియటం లేదు అశాశ్వతమైన ఈ సంసార వృక్షమును ఆమూలాగ్రం కార్యకారణములతో సహా దృఢమైన వైరాగ్యమని ఆయుధం చేత బలంగా ఛేదించి తమేవ తిమాగ ని ప్రపద్యే అప్పుడు కదా ఏ పదమును చేరి తిరిగి సంసారమునకు మరలుటలేదు ఆ పదమునకు నిజంగా మార్గం వేసుకొనబడవలసినది అంటే ఆయుతం చేత సంసారమును ఛేదించిన తరువాతనే నిజంగా మోక్షపదమునకు మార్గం వేయుట జరుగుతుంది ఏ సచిదానంద పరంబ్రహ్మను విడుచుట ఈ ప్రవాహ రూప సంసారం వస్తున్నదో తన సాధన కర్మాచరణలో ఆ ఆది పురుషుని పరబ్రహ్మను తన నిజస్వరూపమును గుర్తిస్తూ మార్గమును వేసుకుంటూ సాధనను సాగించాలి నిర్మానమోహ జితోష అధ్యాత్మ నిృత ైర్విముక్తద సంజ్ఞ గమూఢ పదమవ్యయం త మోహం లేనివారు జగద్విషయములందు ఆసక్తి దోషమును విడిచిన వారు తమ జగత్తునందు కూడా సత్యమై ఉన్న ఆత్మతత్వము నిత్యము గుర్తించువారు కోరికలన్నిటినీ విడిచినవారు సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి ముక్తులైన అయిన జ్ఞానులు తాము జార విడిచిన పరంబ్రహ్మమునే ఈ సాధన ద్వారా పొందుతున్నామని గుర్తిస్తూ సాధన శాశ్వతమైన ఆ పదమును ना तद भाषय सूर्य न शको न पावक यद्वा निवर्त तदथम परमम मम ఏ పదమును చేరి తిరిగి సంసారంలోకి జారిపడనని చెప్పానో అది నాస్థానమే ఆ స్థానమును సూర్యచంద్రాగ్నులెవరూగాని సంసార విషయములూ గానీ జగత్తుగాని ప్రకాశింపచేయలేవు వాటి ప్రకాశమనబడే దాని చేత తెలుసుకుని పొందలేరు వారి వారి కల్పిత మాయా సంసార ప్రవృత్తిని గుర్తించి విడిచి పొందాలి వేరే మార్గం జీవోకే జీవూత సనాతన మనశాంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ఆ సచ్చిదానంద పరంబ్రహ్మనైన నా స్వరూపమే వాస్తవమునకు అయి నా ఉనికిని సదా అనుభవిస్తున్నవాడైనప్పటికీ ఈ జీవుడనబడేవాడు సంసార ప్రవృత్తిలో జీవభావమును ఆరోపించుకున్నవాడై కామప్రేరితములైన మనస్సుతో కూడిన ఆరు ఇంద్రియములను ఆకర్షిస్తూ గుణకర్మల కృషినే చేస్తున్నాడు శరీరం యవాప్యు్రామతిశ్వర గృహీత్వై సంయాతి వాయునధ నిశయాత్ దేహేంద్రియ మనోబుద్ధులను ఇలా తన జీవ భావములకు తగినట్లు శాసిస్తూ ఉపయోగిస్తున్న జీవుడు శరీరంలోకి వచ్చేటప్పుడు శరీరమును విడిచిపోయేటప్పుడు పువ్వులోని వాసనను గాలి తీసుకుపోతున్నట్లు ఈ ఇంద్రియాలలోని విషయవాసనలను తీసుకునిపోతూ వాటియందే గుణకర్మల కృషిని చేస్తూ ఉంటాడు ోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమే చధిష్టాయ మనశ్చా భూపసేవతే శ్రోత్రక్చక్షుర్జిహ్వాఘ్రాణేంద్రియములను మనస్సును తన విషయములకు స్థానంగా చేసుకుని కామప్రవృత్తితో కూడిన శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయములను అనుభవిస్తూ ఉంటాడు ఇలాగే కృషి చేస్తూ ఉంటాడు శరీరమును పొందినప్పుడు శరీరమును విడిచిన తరువాత కూడా స్థితం వాజాన్విత విమూ నా పశ్యి జ్ఞానచక్షుష దేహమును విడిచిపోవటము దేహమునందు ఉండటము విషయములను అనుభవించటము గుణములతో సంబంధం కరిగి ఉండటము అనే జీవుని స్థితిని మూఢులు తెలుసుకోవటం లేదు జ్ఞాన దృష్టి కలవారే చూడగలుగుతున్నారు योगिश्चन पश्यत्मस्थित यन पश्यचेत अलागे తత్వదృష్టితో సాధన చేస్తున్న జ్ఞానులు మాత్రమే తత్వ తత్వజ్ఞాన నిశ్చయాత్మక బుద్ధియందు జీవుని కంటే విలక్షణమైన ఆత్మను నన్ను చూడగలుగుతున్నారు సాధన చేస్తున్నామనుకుంటున్నప్పటికీ తత్వజ్ఞాన దృష్టి లేని వారు సాక్షిరూపముగనున్న పరమాత్మనైనా నన్ను గుర్తించుటలేదు గత జగద్భాస అఖిలం యంద్రమసిాగ్నౌ తేజో విద్ధి మామకం సూర్య సూర్యచంద్రులను చూచేది ప్రకాశింపజేసేది చక్షురాధి వాటిని ప్రకాశింపజేసేది మనస్సు మనస్సును ప్రకాశింపజేసేది నిజ జ్ఞానమిచ్చి సంసారము నుండి తప్పించేది ఆత్మ అంటే బాహ్యములైన ఈ ప్రకాశ ప్రకాశ్యములను తత్వదృష్టితో నిజభావమున ప్రకాశింపజేసేది ఆత్మస్వరూపుడనైన నేనే కనుక తెలియవలసినది నా ప్రకాశమే గాని బాహ్యములైన ప్రకాశ ప్రకాశ్యములు గావని జ్ఞానులు తెలుసుకున్న విధంగా నీవు కూడా తెలుసుకోవామ్యహం పుష్ణ్యామి చౌషీ సర్వా సోమో భూత్వ రసత్మక జీవభావమును ఇంద్రియాలు ఇంద్రియాలను దేహము దేహమును భూమి ధరిస్తున్నాయి ఇవి కార్యకారణ సంబంధంతో ఒకదానినొకటి ధరించే స్థానములు ఇది జీవభావము కాని వాస్తవంలో జీవుడు నేను ఉన్నాను అనే నిజవునికినే నావునికినే ధరిస్తున్నాడు అయినా మోహంచేత తన నిజవునికిని గుర్తించలేక నేను దేహమై ఉన్నాను అని భావించే జీవుని దృష్టిలో పరమాత్మనైన నేను ఈ కార్యకారణ సంబంధమైన బాహ్యస్థానములను ధరిస్తున్నట్లుగా తలంచబడుతున్నాను అలాగే చంద్రుని వలన పంటలు పంటల వలన దేహము దేహం వలన జీవభావము పోషింపబడుతున్నాయి జీవుని దృష్టిలో కాని జీవుడు నిజంగా నావునికి అందే పోషింపబడుతున్నట్లు జ్ఞానులు తెలిసిన విధంగా నీవు తెలుసుకోశ్వా భూత్వాణి నా ప్రాణపాన సమాయుక్ పచ్యన్న చతుర్విధం వైశ్వానరాజ్ని భోజనములను పచనం చేయుట భోజనం వరణ దేహము దేహం వరణ జీవుడు పోషింపబడుట ఇది జీవభావం కాని వాస్తవానికి జీవుడు నా నిజవునికి చేతనే పోషింపబడుతున్నాడు అంటే వైశ్వానరాగ్ని ప్రాణులను ఆశ్రయించి నేను పోషించట అనున్నది జీవుని దృష్టియేనని ఇది నాకు సాక్షి మాత్రమేనని జ్ఞానులు గుర్తించిన విధంగా నీవు కూడా గుర్తించు హృది సన్నివిష్ట మత్తస్మృతిమోహనం సర్వప్రాణుల హృదయమునందు అంటే జీవభావములకు విలక్షణమైన నా స్థానమునందు ్రియ మనోబుద్ధుల కంటే సన్నిహితంగా ఉన్నాను నా ఉనికి వలననే నేను ఉన్నాను అనే స్మృతి సర్వప్రాణులకు కలుగుతున్నది నా ఉనికిని గుర్తించిన వారు జ్ఞానులవుతున్నారు గుర్తించనందువలననే అజ్ఞానులవుతున్నారు వేదములలో ప్రతిపాదించబడిన కర్మల వలనను జ్ఞానము వలనను నేనే తెలియబడవలసినది వేదాంతమును చేసిన నేనే వేదముల తత్వమును తెలిసిన వాడను నేనే ద్వామౌ పురుషౌ లోకే క్షరచక్ష క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర లోకంలో దేహలోకంలో క్షరుడని అక్షరుడని పిలువబడే ఇద్దరు పురుషులున్నారు నాశనమయ్యే దేహం అక్షరపురుషుడు దేహంతో నాశనం కాకుండా మాయా మాయాస్వరూపంలో అనేక దేహములను పొందుతున్న జీవుడు అక్షరపురుషుడు పురుషస్వన్య పరమాత్ుదృకత్రయమావిశ్య బిభర్ వ్యయీశ్వర పరమాత్మ అని చెప్పబడే ఇంకొక ఉత్తమ పురుషుడు వేరుగా ఉన్నాడు జీవుని త్రిలోకములను అవస్థలను శాసిస్తూ తన ఉనికిని గుర్తించమంటున్న ఆ ఈశ్వరుడే ఈ దేహలోకంలో ఉన్న పరమాత్మ शरमती यमती अक्षरादी चो अतोस्मि लोके वेदेच प्रथि पुषोत्तम आ అక్షరపురుషుడైన దేహమున కంటేనూ అక్షరపురుషుడైన జీవుని కంటేనూ ఈ పరమాత్మ అతీతుడు ఉత్తముడు కనుకనే లోకమునందు దేహమునందు నా తత్వమును బోధించే వేదశాస్త్రమునందు ఈ పరమాత్మ నేను పురుషోత్తముడని చెప్పబడుతున్నాను భవే భారత అర్జునా అర్జున ఏ జీవుడు మోహమును విడిచి ఇలా పురుషోత్తముడనైన నన్ను తెలుసుకుంటాడు అతడు సమస్తమునూ తెలిసినవాడు అతడే జీవపురుష భావమును విడిచి పురుషోత్తముడన నాతోటి తన నిజవునికిని గుర్తించి సాధన కర్మాచరణ ద్వారా నిజపురుషుడవుతాడు పురుషోత్తముడౌతాడు కనుక నీవు అడిగిన పురుషుడు అనబడువాడు మాయా మాయాస్వరూపుడు గనుక ఇదమిత్తమను రూపం లేనివాడు పురుషోత్తముడైన పరమాత్మయే అంటే నేనే నిజ పురుషుడనుటకు అర్హత కలవాడను मया नु बुद्धि अर्जुन इला अतिरहस्यम शास्त्र నిజ పురుషుని గురించి చెప్తున్న ఈ శాస్త్రమును ఎప్పుడూ నేను ఇలాగే చెప్తున్న దీనిని తెలుసుకుని సాధకుడు జ్ఞాని అవుతున్నాడు కృతకృత్యుడూ అవుతున్నాడు శ్రీమహాభారీష్మపర్వణి भगवत श्रीमद्भगवद्गी उपनिषत्सु ब्रह्म विद्यासंवा नाम, पंचदशोध्याय